సోదరుడు ప్రభావ పరిశుద్ధి గొప్ప సర్వశక్తి సంపూర్ణ మోహోనిపి దేవ కృపాశక్తి సంపూర్ణ జీవం తండ్రి నీకేస్తు తులి స్తోత్రమైన గొప్ప ఈ గడిచిన కాలం ప్రభా మమ్మల్ అందరినీ ప్రభా సురతిగా కాపాడినైనా మీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకున్న మమ్మల్ని సజ్జీలకలు నిలబెట్టుకున్నారైన దివారాత్రులు మమ్మల్ని కాచి కాపాన దేవ కృప మైడ తులి స్తోత్రమైన నీకే కృతజ్ఞతలు ప్రభావ నికేస్తమైన గొప్ప దేవ నా తల్లి నీకే వన్నాలు ఇక యొక్క దినానికి ప్రవ మీకు నూతనమైన కృపను కనుగరించి నడిపించమని ప్రార్థిష్టమైన నూతనమైన అభిషేకం అనుగరించిన ప్రవా మీకు వాక్యమే ధ్యానిస్తు ప్రభావ సైనికోష్టమైన వాళ్ళందరినీ ప్రభావ మీ కృపలో మీకు నూతనమైన అభిషేకం కనుగరించను ప్రభావ మీరు వాక్యం ద్వారా పాటల ద్వారా మహింపొందని ప్రవా వాక్యం ద్వారా మాట్లాడాలని ప్రభావ్వాక్యం సరే సహాయపడండి నా తండ్రి నా దేవానికి స్తోత్రమైన మీకు రాక దినాల మేముంటున్నాం ప్రవ మేము ఏ రీతిగా జీవించాలా ఏ రీతిగా ప్రభా మాకు సేవను ముందు కొనసాగించుకోవాలి ప్రభా మీరే మార్గం చూపించి నడిపించండి మీరే మమ్మల్ని బలపరచడం ప్రభా ప్రాణాలు త్వరగా నడిపించిన ప్రభావ ప్రతి ఆటంకాలను కొట్టి మేము ప్రార్థిస్తున్నాం గొప్ప దేవానికి ప్రభావ ప్రభా మీటింగ్ అంతట్లో మీరే ఆధిపత్య నడిపించండి మీకు పరిశుధార్ దయచేసి ఈ నామాన్ని మేము తెచ్చుకోమాలి ఏస్తు పరిశుద్ధ నామమును ప్రార్థిస్తున్నాం తండ్రి జస్సులు నివసించున్నా ఏసయ్యా ఎవరూ సమీపించలేని తేజస్తులు నివసించున్నా ఏసయ్యా నీ మహిమను ధరించిన పరిశోధులు నా కంట పడగానే మహిమను దరించిన పరిశోధులు నా కంట పడగా నేమౌదులు నేను మౌదులు నేను నౌదులు ఎవరూ సమీపించలేని తేజస్తులు నివసించు నా ఏసయ్యా బందాలు మరచి నీ యూటను నేను ఇహలోంగా మరచి నేను మీరేచు బహుమతులు నే స్వీకరి నిత్యానందమువశీ చు వేళ హుకరించి నిద్యానందరవసించు వేలా హే మౌదో మౌదను హే మౌదో మౌను ఎవరూ సమీపించలేమి తే చైతులువసించు నాయ పరలోకమహి మను కలచి దీపాద పద్మముల పైవరిగి పరలోకమహి మను తల పాద పద్మముల పైవరిగి పరలోక సైన్య సమూహాలతో కలసి నిత్యారాధన నీచేయు ప్రశాంత పరలోక సైన్య సమూహాలతో కలసి నిత్యారాధన ఇ ప్రశాంత వేళ ఏ మౌదును నేనే మౌదులు ఏ మౌదును నేనే మౌదులు ఎవరు సమీపించలేమి తే చేస్తులో నివసించు నా హే సయ్యా నీ మహిమను ధరించిన పరిశోధులు నా కంట పడగానే నీ మహిమను ధరించిన పరిశోధులు నా కంట పడగానే హే మౌదులు నేనే మౌను నే నేదులు ఎవరు సమీపించలేసించు నా ఏమి సుప్రభ పశ్చులు దేవానికి మాట్లాడి మీరు సుప్రభా నా దీవానికి నా దీవానికి సుప్రభా వాళ్ళు జ్ఞానంగా నిర్చిని పరిశుద్ధ ఆత్మ నిన్న నింపని జ్ఞానంతో మా సుబ్బుద్ధి తొలగించని నా దీవానికి సుఖం మా మనుషుని మీ మీద కేంద్రవా ఇంకా మా ఆయన తీసేయని మా మనసు పడాలా పరిశుభాత్మ నింపి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు సరస్వద్ధం నడిపించి ఈ వాక్యం అనే సత్తాన్ని మాకు చూపించి చూసే నేత్రని ఆత్మ నడిప మీద మాకు సహాయం చేసి ఈ వాక్యం మీద మీరే మాకు బలపరిచి ఇంకా నూనె సతంలో మీ సేవలు నిలబెట్టుకోమని ఇస్తున్నప్పుడు స్వామి ఆమెన్ ఆమేన్ ఆమేన్ ఈ మతపువతకి ఉండి చాకర్ 3 నాలుగో నాలుగో వరికొచ్చి ఉన్నా కనేశ్వర మత్తే సువార్త 20 70 న 17వ అధ్యాయం 70 75 వరికి జరుగుత 70 లో 5 ఆ 5 ఓకే ఓకే అతడు ఇంకా నువ్వు మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమయమానమైన ఆరు దినుములైన తరువాత యేసు పేతుబును అతని సహోదరుడైన యోహాను వెంటబెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతంగా వారి ఎదుట రూపాంతం పొందేను హళదియూ ఆరు దిన తర్వాత ఏడు దినాలంటే విశ్రాంతి దినం కదా అంటే విశ్రాంతి అయితే ఏసు ప్రభుత్వ శిష్యులకి ఏం చేస్తున్నా సేవ విధానం నేర్పిస్తున్నాడు హలదీయ ఇక్కడ కంతా సేవ కోసం యేసు ప్రభు అల ఎట్లా ఉండాలా ఎట్లా నడవాలని నేర్పిస్తున్నాడు కేసు యూహో మన మన చూస్తే కదా అక్కడ యాకోబ్ తీసుకుపోయి రూపా నేర్పిస్తున్నాం వాళ్లకు అలాది ఆ బులకొని నేర్పిస్తున్నాడు కాక అప్పుడు రూపాంతం పొందుతున్నాడు ప్రభు మరి చూసే కొండ మీద పోయి మోస బియ్యం చేస్తున్నాడు ఏసు ప్రభుత్వం సాహసం చేసుకుని రూపాంతరం పొంది కింద వచ్చి విజురాజు మోసని చూడలేక ఉన్నాడు మోసే చూడలేక ఆ వెనుగు షరికొల్లు చూడలేరంట సహించలేరంట అలా ఇక్కడ చూసే రూపాంతరం పొందప్పుడు అక్కడ చూసాం చదువు ఆయన ముఖము సూర్యుని వలే ప్రకాశించను అలాగే ఆయన ముఖం రూపొందకున్నప్పుడు సూర్యుని వలన ప్రకాశించు అంటే అంత వెలుతురుతో నిండి ఉండదు ప్రభుకు అంత వెలుతురు ఆ తండ్రి ఆయననే కుమారు ప్రకాశించు ఇంకా ఆయన వస్త్రములు వెలుగు వల్లే తెల్లని వాయను వస్త్రములు తెలుగు ఆయన ఇదిగో మోసేయులియా వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండీ అప్పుడు పేతురు ప్రభు మన ఉండటం మంచిది నీకు ఇష్టమైతే ఇక్కడ నీకు ఒకటి మోసే ఒకటి ఏలియా ఒకటి మూడు వర్ణశాలలు కట్టుదుమని ఏసుతో చెప్పాను అలా ఏమంటాడు మోసూ నీకు ఒకటి ఇక్కడనే ఉండిపోదాం ప్రభా ఇక్కడ పోదాం మనం అంటే ఇంకా పేతులు సరికంగా ఉండడు అంటే ఏమంటాడు మనం ఇక్కడ ఇక్కడ కూర్చున్నాం అని పేతులు చెప్తున్నాడు అక్కడ ఈ పేతులు మొదటి చేస్తుండ్రు అది మంచిదేది మంచిదే కనుక ఏమంటారు పద్మశాలం చేద్దాం పద్మశాలం అంటే ఒక గుడి మనం ఉండం ప్రభా మంచిగా ఎప్పటివి అందుని పేతులు సరిగ్గా ఇంకా చూసాం మనం అతడు ఇంకా మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన దీవు దిగి కంబెను అంటారు కంబెను కంబెను కాకడతో స్థురం వస్తుంది చూసాం అక్కడ ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు ఈయన ఎందు నేను ఆనందిస్తున్నాను ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టను అసలు ఒక శబ్దము ప్రభే శబ్దం కనుక ఒక ఈయన మాట వినడు ఈయన ప్రియకుమారుడు అని అంటే ఈ మాటల మీకు దైపోయి అని అక్కడ తీసుకుపోయి సేపుతో దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు అయితే ఆ మేఘం వచ్చిన వాళ్ళేమైతే నీళ్ళ మీద పడిపోయినట్టేడు శిష్యులు ఈ మాట విని బోర్లబడి మిక్కిలి భయపడగా భయపడగా వేస్తూ వారి ఎద్దుకు వచ్చి వారిని ముండి నిండి భయపడకూడని చెప్పాను అలా రుయ్య భయపడకని చెప్పాను అలా అంటే వెలుగు మన శరీకు ఉండి లేరు అలా చెప్పే ఏం చేస్తున్నావు ఒక మార్గంలో లేదు తయారు చేస్తున్నావు మన ప్రభు అలా ఎక్కువ తయారు చేస్తున్నావు అలా రుయ్య మన జీపీ శిశువుగా చేయమన్నారు శిష్యులుగా చేయాలి విజయం పొందాలంటే రోమా ఎనిమిది చాప్టర్ ఎయిత్ చాప్టర్ నైన్ వర్స్ దేవుని ఆత్మ మీలో నివసించి ఎన్నో మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు ఇక్కడ పౌరుల ధర దేవుడు నేర్పిస్తున్నారు రోమ సంఘంగా నేర్పిస్తున్నారు అని అనగా దేవునికి విధానం ఒకటే ఉంటీద్గా దేవుని ఆత్మ ఒక రీతిగా ఇక్కడ రోమ సంఘం ఇక్కడ పౌరుడు ఇక్కడ చెప్తున్నాడు ఏమంటారు దేవుని ఆత్మ మీరు కదా మీరు ఆత్మ సమానంగా శరీరంలో సారు కాదు అంటే శరీరం ఏమైంది పాపం విషయంలో శరీరం పాపం నిషయం ఉంది అది పాపంతో కూడింది అంటే షని కిలో ఏం జరగ చచ్చిపోలేమని ఈ లోకంలో ఆత్మగా నడవాలా ఆత్మస్వరూపి నడవాలా ఇంకేమంటాడు ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు అంటే క్రీస్తు ఆత్మ లేకుండా ఆయన షరిగా ఉంటాడు షనికు ఉండేవాడు ఆయన ఆత్మ కాడ ఆయన సత్యాన్ని గ్రహించలేడు సత్యాన్ని ప్రేమించలేడు కనుక ఆయన షనిగా ఉండిపోతాడు అందుకోసం దేవుడికి ఇస్తుడుగా ఉండే లేదు ఆయన వాడు కాడని మీ శరీరము పాప విషయమై మృతమైనది గాని మృతమైనది గాని మీ ఆత్మ విషయమై జీవము కలిగి ఉన్నది మన పాపం రోగలు భరించి కుమారుడుకు వచ్చి అలా ఏం చేస్తున్నాడు మనుషులతో కాక చెప్తాడు నేను ఎందుకు వచ్చిన అంటే సేవ చేపించుకుని రాలేదు సేవ క్రమంగా ప్రాణం పెట్టడానికి అని చెప్తాడు చెప్పండి ఓకే అయితే ఇక్కడ ఏమంటున్నావు చని గీసం నడవాలని ఇక్కడ చెప్తున్నాడు ఇక్కడ చూస్తే క్రైస్త ఈ గ్రహించ స్థితిలో ఉంది క్రైస్త సంఘంలో ఈ స్థితి ఆత్మ నడిపినప్పుడు చాలా తక్కువైపోయింది శరీర విషయాలు ఎక్కువైపోయినాయి అందుకోసమే వాళ్ళ ఆత్మని ఎదిగలేకపోతుంది అలా ఇక్కడ పౌరు ఏం చేస్తుండ్రు నేను ఎట్లా ఎదిగలను ఆత్మ నుంచిగాలని చెప్తాను అదక ఎయిట్ లో లెవెన్ చదువుతున్నాను మృతుల నుండి మృతుల నుండి ఏసు లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడలా మృతులలో నుండి క్రీస్తు యేసును ఏసు లేపినవాడు చావునుకు లోనైన మీ శరీరమును కూడా మీలో నివసించున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును అసలు ఆత్మ ద్వారా జీవిత అంటే పూర్తిగా అది నశింపబోవాలి జీవుని మనం సొంతపరచడం ఆత్మని మనం జీవుని సంతోషపడాలి ఇంకేమంటాడు ఇక్కడ చూపి కాబట్టి సహోదరుల సహోదరులంటే దేవుని రక్షణ దేవుని తల్లి సహోదరుల దేవుని నమ్ముకొని వాళ్ళకి చెప్తున్నారు కాబట్టి సహోదరులారా శరీరాసారముగా ప్రవర్తించటకు మనము శరీరము రుణస్థలము కాము అలాగే శుభ గుణం కాము దాని కాము ఇంత ముందు మనం పాతని పంపిస్తే శురంగు గుణం షరంగిగా దాని శరీరం మనకు లోపరుచుకుంది ఎట్లా అంటే అసలు నడుచుకున్నాం మనకు అంటే జ్ఞానం లేక ఉన్నాం అని కనుక అసలు నడుస్తున్నాం స్వంపు ఇప్పుడు ఇప్పుడు కాబట్టి సో గ్రాంపు మనం గురుస్తున్నాం కానీ దానికి దాస్తు మనం దాని లోపడ మనకు కారీరానుసారంగా ప్రవర్తించిన ఎడలా చావలసిన వారు గాని ఆత్మ చేత చంపిన ఎడల జీవించరు ఆత్మచేత నిజ మీరు శరీరాలు మీరు చేస్తే సవంచుడు ఇక్కడ ఆత్మచేత శరీర క్రియలు చంపిన ఎడగా జీవించేదారు అలా ఆత్మచేతలు చంపబల కలలుయా చెప్పి ఆత్మ పోలుకోవాలా అలా సత్యాన్ని గ్రహించాలా దాని తన నడిపింపబడాలా సత్యంలో నడిపింపబడాలి ఆత్మతో నంపింపబడాలి అంటే మీరు ఇతర శరీరంగా ఉంటే మీరు తప్పకుండా మీరు అక్కడ ఏమంటు దేవుని పౌలుదరా మీరు చచ్చిపోతారు అని చెప్తున్నారు అలా అంటే మీరు చదువురా ఇంకా దేవుని ఆత్మ ఆత్మ చేత ఎందరూ వారందరూ దేవుని కుమారుల ఎందుక దేవుని ఆత్మచేత నడిపి ఆత్మ ఎందుకు ఇది పోవాలా దేవుని ప్రేమించాలా నడవాలా అలా లేదు వాళ్ళదే దేవుని కుమారు అంటే అలా నుయా ఈ లోకం ఎంతో మన ఇంజల దేవుని ఆత్మవి పొందుకోవాలా దాని సత్యానికి గ్రహించాలా వాక్యం దాని నుంచి దాన్ని నడిపింపబడితే మన దేవునికిగా ఉంటాయి దేవుని వాక్యం కను సరిస్తుంది ఇంకొకడు ఎలా అయినగా మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్ర ఆత్మను పొందితేరి అలవీగా భయపడకు హలవీయ భయం ఎందుకు వస్తుంటే సగం శరీరం సగం సత్యం ఉంటే మనకు భయం వస్తూనే ఉంటది ఇక్కడ చరం లాక్తూ ఉంటది ఇక్కడ సత్వంలో ఉంటే భయం ఉంటుంది అలవిగా సర్వసత్వంలో ఉంటే వాళ్లకు భయం రాదంట భయపడతాను మీరు దత్తపూర్తి ఏమంటారు అక్కడ భయపడతాడు దాస్తి ఆత్మ పొందేలేదు దాస ఆత్మ ఈ లోకం మనం దత్తపూర్తిని ఆత్మ కూడా అంటే ఏ సభ దత్తపూర్తినిగా మనకు ఇంకా మీరు దాసపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్ర ఆత్మను పొంది ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టి చున్నాము వాళ్ళకి ఇంత పెడుతున్నాడు వాళ్ళకి ఇంత బలపడుతున్నాడు పవన్ దాదాపు ఆత్మ అలా మీ ఇట్లా ఉండాలి అనుకుంటే భయపడద్దు దేని భయపడద్దు దేని చిత్తపడద్దు అందుకే వాళ్ళ భయం ఉండచ్చు వాళ్ళ శరీరం ఉండొచ్చు అప్పుడు దేవుడిని ఆత్మనం చేస్తుంది సరస్వతని నడిపిస్తుంది అంటే మనం మీరు గోపర్జనము ప్రేమతో నడిపియాల ప్రేమతో మాట్లాడి అలా హెచ్చి మాట్లాడి ఈశ్వరగంగా ఉంది అలాగే ప్రేమతో మనకేం చేయాలా ఒక బలమైన ఆరోగ్యం లేక తయారు చేయాలా దేవుడి ఈ చిన్న వాక్యం చూపించ సరే మనం ఒక్కొక్కరిగా ప్రార్థన చేస్తాం బ్రదర్ ప్రార్థనలో మనం పాల్గొందాం సరే నేను ప్రార్థన చేస్తాను సూత్రం ప్రభా పరిశుద్ధి గృహ దేవ సర్వశక్తి సంపన్న మహోన్నతులకు దేవ పరిశుద్ధిరా కృపమైన నీకేస్తు సూత్రమైన నా దేవ నా ప్రవ్వ మీ వాకింద్రవ మీరు మాత్రం మాట్లాడే ప్రవ్వాండ మీదకి వెళ్ళి ప్రవ్వా ముగ్గురు శిష్యుల పేతులు వ్యూహాను యాకోబుని తీసుకుని ప్రభావ రూపాంతం పొందినట్టు మీరు చూస్తున్న ప్రవ్వా ైనా మీ మహిమలో ప్రవా మీ మహిమ ఎంత గొప్పదో ప్రవా చూపించినారునైనా గొప్ప దేవ శారీరకంగా ఉన్న వాళ్ళు ప్రవా ఆయన మీ మహిమలో ప్రవేశింపలేరు ప్రభావ ఎందుకంటే ఆ వెలుగును చూసి వాళ్ళు దూరంగా పారిపోతారు ప్రభావ పడిపోతారునైనా ఎందుకంటే ఆ వెలుగును చూడలేరు వాళ్ళు ఎందుకంటే గొప్ప వెలుగు ప్రభావ మీ మహిమనైనా గొప్ప దేవ అక్కడ చిన్న పరంగా మీరు మాకు చూపిస్తున్నారైనా ప్రవా ఒకానొక దినం ప్రభా మీ వెలుగులో మేము రావాలా ప్రభా నైనా మీ వెలుగును చూసి మేము పడిపోవద్దు ప్రవ్వా అనే విషయం మీరు మాకు జ్ఞాపనం చేసిన నీకు వంద ఎన్నో ఆత్మీయ విషయాలు ప్రవా ఒక వాక్యంలో ప్రవ్వా నీకు వందాలి ప్రవ్వా అయినా మీరు రూపాంతం పొందినప్పుడు ప్రభావ వాళ్ళు కింద పడిపోయిన అయినా మీరు భయపడక లేదు చెప్పి వాళ్ళు మీరు లేపినారు ప్రవ్వ నైనా యవన్ భక్తులు కూడా ఆ రీతిగానే లేపినారు రెజకాలకు కూడా ఆ రీతిగా మీరు లేపినారు నాయన గొప్ప మీ మహిమలో మేము ప్రవేశించాలంటే మేము ఎంత పరిశుద్ధంగా ఉండాలి ప్రవ్వా మీ శరీరంగా ఉంటే ప్రవ్వా మహిమలకు మేము ప్రవేశించలేము ఒక ఒక సూచన మీరు అక్కడ చూపిస్తున్నారు నాయన కాబట్టి మేము ఆత్మ సముద్రంగా మేము జీవించాలని మేము మమ్మల్ని హెచ్చరించడానికి ప్రభావ నీకు వందాలి ప్రభావ అయినా మేము ఆలో శరీర క్రియలు ఉండడానికి వీలేదు ఆత్మ చేత బట్టి మేము చంపబడాలి ప్రభావీ అయినా క్రియలు ప్రభావ ప్రతి క్షణం మీ కుమారులకు మీ ఆత్మ చేత మేము నడిపింపబడాలా ప్రభావ నూతనమైన ఆత్మ అభిషేకాన్ని మాకు అనుగ్రహించండి పరిశుధాత్మ అభిషేకం ఉన్నప్పుడే ప్రభావ మేము కుమారులకు ఉండగలం మేము సంతోష పెట్టగలం ప్రభావ ఆత్మ నా వాడు కాదనో ప్రవ్వ కాబట్టి ప్రతి క్షణం తండ్రి మీ ఆత్మలో మేము లీనం కావాలా పరిశుధాత్మలు మేము పరిశుద్ధాత్మలు మేము ప్రార్థన చేయాలా ప్రభావ ఓ ప్రభావ ప్రతి క్షణం ఆత్మసంపూర్లుగా ప్రభా మేము ముందు పోలాగైనా సహాయపడమని ప్రార్థిష్టమైన గొప్పదేవా నీకే వందా నీకే స్థుతులు స్తోత్రమేనా గొప్ప నీకే కృతజ్ఞతలు అర్పించుకున్నాం ప్రభావ ఒకవేళ శారీరకమైన బలహీతలు శరీర తొలగించడం అగ్గర కాల్చేయండి ప్రభావ ఆత్మస్వరూపులుగా ఆత్మ పూర్ణులుగా మమ్మల్ని తయారు చేయండి ఆత్మతోనూ సత్యంతోను ప్రభావ ఓ దేవా మా పూర్వ భద్రం నిన్ను ఆరాధించే తయారు చేయండి ఓ ప్రభావ లోకమంతా ప్రభావ మీ సత్యం తెలుసుకుని నిన్ను ఆరాధించాలా ప్రభావ ప్రతి ఒక్కరు ప్రభ మీ మహిమలో ప్రవేశించాలా ప్రభ నైనా మీరు ఆకడ బహు త్వరగా ఉంది ప్రభావ మీరు సిద్ధపడాలా అనేకులు మీరు అలాంటి సిద్ధపాటు మాకు అనుగ్రించమని ప్రార్థిస్తాము మీ సేవలు మేము నడిపించండి మీరు సర్వలోకండి సర్వ సృష్టి ప్రకటించమన్నారు ప్రభావ మేము అనేకులు శిష్యులకు చేయాలా ప్రకటించాలా అనికులు మీ చెద్దకు నడిపించాలా ప్రవ్వ మీరు ఆకడ బహు త్వరగా ఉంది ప్రవ్వ మీరు సిద్ధపడాలనే సహాయపడండి ఇక సత్యం అనేకులు మీరు ప్రకటించాలని సహాయపడండి ప్రవ్వా అయినా ఇసు ప్రభు ఈక కృపలు మీరు మాకు అనుగ్రహించినాయినా నీకు వందాలిసయ ఇక ధన్యత మీరు ఇచ్చినందుకని నీకు వందాలి ప్రభావ ప్రభా ఇంకా ఎంతమంది ప్రభా ఇక ఈ రోజు ప్రార్థనకి రాని స్థితిలో ప్రతి కుటుంబాలకు మీరు దర్శించండి బలపరచమని ప్రార్థిష్టమైన కుటుంబం మీరు అభిషేక్ మీ సేవలో మీరు వాడుకొని ప్రభావ ఉద్యోగ స్థలంలో పని బట్లంతట్లో ప్రభావ మీరు ఆశ్రవదించండి దీవించని ప్రభావ ఇతరులకు గొప్ప సాక్షులుగా కుటుంబాలు లేవనెత్తామని ప్రార్థిష్టమైన వాక్యపాట్ల ఆసక్తి దించమని ప్రార్థిష్టమైన ప్రభావితూ అంచులు మీరు ప్రభావ అయినా మీరే మాకు సహాయపడని ప్రభావ మేము పరిశుద్ధంగా జీవించాలి యథార్థంగా మీరు జీవించాలా ప్రతిక్షణం ప్రభా నైనా మీకు రోషం కలిగి పౌరుషం కలిగి మేము జీవించాలా ప్రభా అంటే అకృతుల పాపలు మేము పడుకున్న ప్రభావ ప్రతి క్షణం మీ సన్నిధులు మేము జీవించాలా ప్రభావ మీలో మేము కాపాడబడాలా నిర్మలమైన ఉదుకంతో స్నానం చేసిన వారి లాగా ఉండాలా ప్రభా మీకు పరిశుధుత్తులు మేము ఉండాలనే సహాయపడమని ప్రార్థిష్టం నా దేవ నా ప్రభానికి స్తోత్రమైన కృపమైన తన యొక్క వైరస్ బాధితులతో మేము ప్రార్థిష్టమైన ప్రతి బిడ్డలు మీద తాకని ప్రభావ స్వస్థపచ్చని ప్రభావ మంచి ఆరోగ్యం దయచేని ప్రభా అయినా ఆ కలువరిశీలో నైనా మీరు పొందిన గాయాలలో స్వస్థత ఉంది ప్రవ్వ ఆ బిడలు స్వచ్ఛత అనుగ్రహించమని ప్రార్థిష్టమైన ఒక వైరస్ మీరు గద్దించమని ప్రార్థిష్టమైన గొప్పదివ ఒక మా మీద ఉంది ప్రవ్వ ఇంకా మా మధ్యనే మీకు ఉగ్రత ఉంది మీ మా జ్ఞాపనం చేసిన నైనా ప్రవ్వ మీరే కనికరించమని ప్రార్థిస్తాం ప్రతి ఒక్క బిడకు ప్రవ్వా ఉగ్రతను తప్పించుకోవాలని సహాయపడిన ప్రతి రక్షణ మార్గం తెచ్చింది ప్రభావ్వాద బోధ నుంచి మతపరమైన జీతంలో నుంచి ప్రదల పొంది సత్యాన్ని గ్రహించి మీకు కాపుదా మీకు సీలింగ్ లో కొలు రావాలా ప్రభావ మీరు ఎక్కడ కిందకు వాళ్ళు రావాలా ప్రభావ్వా ఎంత కాలం నుంచి మీరు కాపాడుతున్నారైనా ఓ ప్రభావనైనా ఈ సయానికి వందలు ఆ బిడలకు మీకు కనువిప్పు కలిగించడం వాళ్ళ ఆత్మీయతలు ఇప్పని సత్యని గ్రహించే ప్రభుత్వం నిశృతించేలాగిన గొప్ప మీరు అందరు మీరు ఆకర్షించుకుని రక్షించుకోవాలని ప్రార్థిష్టమైన నా దేవ నా ప్రభానికి స్తోత్రమైన గొప్ప ప్రతి సంఘం సర్వ సత్యంలోకి రావాలా ప్రభా మతపరమైన జీతం నుంచి వాళ్ళు బయటకి రావాలి కాంగ్రెజుయేషన్ మీకు స్వాత ప్రకటించాల ప్రభావ గొప్ప ఉద్యవం ప్రభావం ఈ చివరి కాలంలో ప్రతి సంఘం ద్వారా మీరు జరిగించమైన గొప్ప గొప్ప సేవకులు ప్రభావ మా వెళ్ళి ఇవ్వాల ప్రభావ మీరు ప్రేరేపించండి ప్రభ కోత ఎంతో విస్తారమే ప్రభావ పని వారు కొద్దుగున్నారనైనా పని వారిని గొప్ప దేవ ఇస్తు ప్రభ తల్లి మేము ఎన్నడూ భూములను దున్నాలు వేసి ప్రవ ప్రతి ఒక్క ప్రాంతాలు వెళ్ళి మీరే మా సహాయకులు నడిపించమని ప్రార్థిస్తాం నూతనమైన అభిషేకం కలిగించి ప్రవ్వ ఒక ప్రభావ విశేషమైన అద్భుతాలు ఆశ్చర్యకరమే సేవ జీవితంలో అందరి జీవితంలో జరిగించమని ప్రార్థమైనా ప్రతి మీరు అభిషేకించం ప్రవ్వా పరలోకొప్ప జ్ఞానం చేత నింపం ప్రభావ మీ జ్ఞానము ఎదుగులాగానే సహాయపడండి నా ప్రభా దేవ మాకు సోదరులో ప్రభు ఎంతో అనారోగ్యంతో ఉండగా ప్రభావతి అనారోగ్యాన్ని కొట్టిన ప్రభావతి బిడ్డని పేరు పేరు మీరు దీవించి స్వస్థపరచండి కుటుంబంలోని ప్రతి అవసరం మీరు తీర్చని రావాల్సిన మేలు అనుగ్రహించి మన ప్రాదిష్టమైన గొప్ప దేవానికి స్తోత్రమేనా అయినా ఇసయా నా ఇంకా అనేక విషయాలు మీరు మాకు బయలుపరచం ప్రభావ అయినా ఇసే ప్రభు ఇంకా ఎంతో మంది ప్రభావ రక్షణ పొందకుండా ప్రభావి కాలాలు ముగించుకుంటున్నారు ప్రభు నరకపోతున్నారు ప్రభావ కనికరించాలి ఆ కృపజుకించే ప్రభా ఆ బిడ్డల బిడ్డ స్వార్త ప్రకటించబడాలా ప్రభా వాళ్ళ ప్రార్థన చేయాలా మంత్రగాలు ఉన్నారు వ్యభిచారులున్నారు సోద గారు ఉన్నారు ప్రభా నరకులున్నారు ప్రభావ ఎంతో మంది ఉన్నారు విగ్రహార్థకులు ఉన్నారు ప్రభావ వాళ్ళందరూ కూడా రక్షణ పొందాలా వాళ్ళకి మీ స్వార్థ ప్రకటించబడాలా ప్రభావ పశ్చాత్తాపడి పాప మిడ్చపెట్టి ప్రవ్వా పత్తి ఒక మీ వైపు చూడాలా ఆ కథబరిశీలు వైపు చూడాలా ప్రవ్వా ప్రతి బిడ్డలు మీరు ఆకర్షించుకోమని ప్రార్థిష్టం లేవ్వారు ఆకర్షించకపోతే వాళ్ళందరూ నశించిపోతారు నాయనా ప్రవ్వా ఆత్మ కూడా నశించుకోవడం ఇష్టం లేదు ప్రతి ఒక్క బిడ రక్షణ మార్గలకు రావాలా ఆయన ప్రతి ఒక్క బిడ్డకి ప్రభా రక్ష మార్గం దిను ప్రభా అయినా మీరే సహాయపడమని ప్రార్థిష్టమేనా మమ్మల్ని ఆ రీతిగా సేవలు మమ్మల్ని నడిపించమని ప్రార్థిష్టమేనా దేని విషయంలో మేము భయపడుకున్న ప్రభావ చింతుకున్న ప్రభా నైనా మీ వైపు చూస్తే మా ముందుంచమైన పరిబంధంలో గురు వద్దకు మేము పరిగెత్తాలా ప్రభా అన్నికులు అక్కడికి మేము నడిపించాలా ప్రభావ మీ యొక్క మార్గంలోకి అంటే అలాంటి సేవాజ్ఞతమ్మ నడిపించమని ప్రార్థిస్తాము ఇరుకు మార్గం ప్రభావ అయినా ఇస్తు ఇరుకు మార్గంలో కూడా మేము పోతున్నా ప్రభావ మీరే మాకు సహాయకులు ప్రభావ మీ చేయబెట్టి మమ్మల్ని నడిపించండి ప్రభావ చిన్న గొర్రె పిల్లలాగా మమ్మల్ని మెల్లమెల్గా మీరు నడిపించండి మీ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపించండి వాటి మీకు కనిపెట్టుకోవాలా ప్రభావా ప్రార్థన పూర్వకంగా ప్రవా మా సేవ జీతం మీరు ఇంకా ప్రవా ఉన్నత స్థితిలో లేవనైతే ప్రభావ అన్నికులు ప్రభావ మీ రక్షణ సందేశాన్ని ప్రకటించి మేము తీసుకులాగన అలాంటి నూతనమైన అభిషేకం ఆ స్థితికి మేము ఎదిగింపజీవని ప్రార్థిస్తాం ఆ స్థితికి మేము ఎదగాల ప్రయాసపడాలా అభివృద్ధి పొందాలా ఆత్మీయ జీతంలో మేము అభివృద్ధి పొందాలా ప్రవ నైనా విధానాల జీవన విధానాలను అభివృద్ధి పొందాలి ప్రతి దశలో నేను భయము అభివృద్ధి పొందాలా ప్రభావా అలాంటి సేవలు మొదలు అర్పించమని ప్రార్థిష్టమేనా నా ప్రభా నా దేవానికి వందలేసా నా ప్రభావానికివనస్తులు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభావ ప్రతి యవనస్థులు మీరు కాకనే ప్రభావ సైతాన్ని బంధకాల నుంచి వాళ్ళకి విడదలు కల్పించారు పుష్ణుని బంధకాలను విడిగించను ప్రభావ ప్రతి చీకటి అందకాల దురాత డీమెంట్ స్పీట్ నువ్వు గర్దిస్తాను సైతం ప్రతి యవనస్థి విడిచిపెట్టి పోమని ఏరిస్తున్నా నీకు ఆజ్ఞాపిస్తాను ప్రభావ ప్రతి విడ మీరు ఆకర్షించుకుని ప్రభావ గొప్ప గొప్ప సేవకులు లేవ నెత్తమని ఓ ప్రభా ఆర్థిక పరిస్థితి కూడా తిరుగు మెరుగుపరచమని ప్రార్థిష్టం రెస్టోర్ చేయాలి ప్రభావ ఎంత భయంకరమైన పరిస్థితుల్లో మీరే సహాయపడమని ప్రార్థిష్టం లేనా ఓ సమస్తం మీ ఆదంలో ఉంది మీ కంట్రోల్ ఉంది ప్రభావ మీరే సహాయపడమని ప్రార్థిష్టం లేరే నడిపించమని ప్రార్థిస్తాం ప్రతి ప్రార్థనలకు మాకు జవాబులు ఇచ్చేనా ప్రభావానికివ విశ్వాసంతో మేము ముందుకు సాగిపోవాలని సహాయపడాలి ఓ ప్రభావం ప్రతి దిశలో ప్రభావేషన్ కాంప్రమైజ్ కాకుండా ప్రభావ ఓ మీ వాక్యములు మేము సమా ప్రభ సమాధానపడి ప్రభావ మీ వాక్యని గ్రహించి అర్ధం అర్థం చేసుకుని ప్రకటించాల ప్రేమతో అనేకులకి అలాంటి ప్రేమ ఆత్మను మాకు పుట్టించమని ప్రావిస్తాం ఆదే ప్రభ ఎందుకంటే మీ ప్రేమతోనే చెప్తున్నారు ప్రభావ సువార్త అనేకులు మీ చెంత నడిపించుకున్నారు ఆ రీతిలో మీ ప్రేమతో మేము అనేకులు మీ సువార్త ప్రకటించే మీ చెంత నడిపించాలి ఎంత టైం మేము స్ప్రెడ్ చేయాలి ప్రభుకోసం ఎందుకంటే ప్రభావ ఓపిక సహనం దీర్ఘశాంతం సేవ చేతులు ఎంతో ముఖ్యం ప్రవ్వాయినా ఇటు కోసం ప్రయాస పడాలా ప్రవ్వా అయినా లోకాన్ని మేము విసర్జించుకోవాలా ఈ లోకాన్ని అసహించుకోవాల ప్రభావం మీ కొరకు మీరు జీవించాలా పరిశుద్ధంగా అనేక నడిపించాలా ఒక పని కొరకు మమ్మల్ని ఈ లోకంలో తీసుకొచ్చినైనా అది మేము ముగించుకోవాల ప్రభావ దినం మీ సంధికి మీరు రావాలా అలాంటి ప్రయాసంలోని సేవ జితులు మమ్మల్ని అందరినీ నడిపించిలో ప్రతి బ్రదర్స్ అందరు మీరు ఆశీర్వదించి దీవించి ఈ దినమంతా ప్రవ్వ మీకు నూతనమైన కురుకులు మాకు అందరికి అనుగ్రహించి మనకు సాధిస్తాం ప్రవ్వ మీకు నూతన అభిషేకం అనుగ్రహించి మీరు చేయ ప్రతి పని అట్లా మార్గం అంతట్లో మీరే మాకు సాయకులు నడిపించి మీ ఆలోచన తలంపు నుంచి నడిపించి మీ నామానికి ప్రేమి తెచ్చుకుని మీరు రాక ఊరుకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచుకోమని త్వరలో రానున్నీస్తు పరిశుద్ధ నామము తండ్రి పరిశుద్ధుల తండ్రి మీకు వదనాలేషయ్య కృపమయ్య మాకున్న తులే మీకు వదనాలు తండ్రి కాలం కాపాడి ప్రజల కవితెంతో ప్రభావ ఇది ఒక నివసనమైన కృపను మాకు అనుగ్రహించి నడిపించమని గారు మీరు మాతో మాట్లాడే ప్రభావ శైరికమైన జీవితం మరణానికి దారిస్తుంది ఆత్మీయన జీవానికి దారిస్తుందని మీరు చూపించిన ప్రభావతి మీకు ఎంతో బాధనాలు ప్రభావం క్షేర్కన్నా జీవించకుండా ప్రతి దశ ప్రభావం అనుగ్రహించిన జీవాన్ని కొనసాగించుకున్నాను నడిపించమని ప్రార్థిస్తున్నాం మీకు మాదిరి మేము జీవించడానికి నడిపించమని నా మధ్యలో మీరు ఉగ్రతను అని మేము గమనిస్తున్నాం ప్రభా జాగ్రత్తగా పరిశీలించి జీవించడం సహాయపడండి అవును ప్రభావ మీ ఉగ్రతకు పాత్ర ఉన్న వారందరికీ ఇచ్చినట్టు ప్రార్థిస్తున్నాం వారి పట్ల కనికరం చూపించమని ప్రార్థిస్తున్నాం వారిని క్షమించమని ప్రార్థిస్తున్నాం నేను రక్షణ ప్రణాళికలో వాళ్ళని జాబితా చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి వాళ్ళని నశించుకోవడం మీకు ఇష్టం లేదు ప్రభావ ప్రతి ఆత్మ ప్రతి ఆత్మల కొరకు తినెంతగానో భారం కలిగి లోకాలకు పౌన్ ప్రభా భారం మాకలు తెలుసుకున్నాం దాన్ని బట్టి మీకు సమాధానం పడకుండా కాంప్రమైజ్ కాకుండా ముందు పోయి బిడ్డలుగా తయారు చేయమని ప్రార్థిస్తున్నాను అనేక మంది విశేషాలుగా తయారు చేయలేక నడిపించమని ప్రార్థిస్తున్నాం నేను రీతిగా నడిపిస్తే ఆ రీతిగా మేము పోలాగినట్టు మీరు ఎక్కడికి వెళ్తే మేము అక్కడ పోలాగినట్టు సహాయపడమని ప్రార్థిస్తున్నాం గొప్పదేవ మీకే వర్ణాలైనా మీకే కృతజ్ఞతలు ఇస్తే ప్రార్థించుకుంటున్నాం సార్ మీతో వైరస్ వారిన పండ వాళ్ళందరినీ కాపాడండి ఆదరించండి ప్రతి ఒక్కరిని మీ కొరకు సంక్షేమం పెట్టుకోండి అయినా ఈ రక్షణ మార్గంలో నడిపించండి తనది మీరు పరచుకోండి ముఖ్యంగా ఆశ్రయించండి వారి ముఖ్యంగా అందించండి ప్రతి ఆటంక పరిచూ పెట్టి దురాత్మంతకార శక్తులను బంధించండి అయినా ఊపరవర్మందరినీ ఊప్రవర్ మీకు అంగీకారంగా జీవించాలని నడిపించండి తండ్రి చిత్తాంశాన్ని జీవించి నడిపించమని ప్రార్థిస్తున్నది తన కుటుంబాలను ఆదరణ కుటుంబాల గురించి మేము ప్రార్థిస్తున్నాం అంత కుటుంబి కుటుంబ సభ్యులను పోగొట్టుకున్న వారి గురించి మేము ప్రార్థిస్తున్నాం వారి పట్ల తయారు ఆదరణ గ్రహించండి ప్రభావ సమాధానం తెచ్చేయండి ప్రభావ మా వీళ్ళందరినీ మేము తిరిగి చూస్తామన్న వాగ్దానం ఉంది ప్రాబ్బా ఆ వాగ్దానాన్ని కదా దుఃఖాన్ని తెలిగించండి వేదన తొలగించండి ఆదరణ దేండి వీళ్ళప్పుడు మీ అందరూ ఆనందించగా నా సహకారం ప్రార్థిస్తున్నాం కదా మమ్మల్ని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రేమ కలిగిన రాజా కొందరు చెల్లించుకుంటున్నాం తండ్రి పరిశీలించి మరి ఒకసారి మీ కాస్ అనేది రాను కృపక చెల్లించుకుంటున్నాం దేవా కేవలం ఎటువంటి తండ్రి ప్రేమించి కృపను అనుగ్రహించిన దేవా రెండు నుంచి లేవు నెచ్చి అయ్య మీరు చెప్పిన తిరిగి కృపికయాల పాపంలోనూ శాపంలోనూ నెత్త నరకానికి పాత మీ యొక్క ద్వారా విమోచించి అయ్యాక నుంచి మా ఇట్లా మీరు చెప్పిన చెప్తున్న దీర్ఘ శాంతముడికాయ ఆ యొక్క ఊరిమికి మీ కొందనాలు అలా ఫలించే కొన్ని ధావంతానికి తృప్ అనుగ్రహించండి రాజా మీ యొక్క చిత్త సంకల్పాలకై మీ చిన్న చిన్న ప్రతిబిడ్డు నిమిత్తాన్ని కొందాం తండ్రి వారి జీవితాల్లో వారి కుటుంబాల్లో మీరు అనుగ్రహిస్తూ వచ్చినటువంటి కృపకై అయ్యా నమ్మకమేం తండ్రి నడుపుదలకైనా నమ్మకమేందేవా ప్రియల తండ్రి మీ సంకల్పాలు మీ ఉద్దేశాలకై మీ కొందా ఆ చెల్లించుకుంటున్నాం గుంపు నదులు వేయబడకు ఏర్పాటు చేసుకున్న కృపకై నీ కొందనాలు తండ్రి రాజులైన వ్యాధి గుంపులో ఉండవని మీరు కోరినారు దేవ నమ్మకం ఎంత్రి ప్రాణాలికై అట్టు మచ్చకై మీ కొందనాలు చెల్లించుకుంటున్నాను మేము గలిగిన రాజా మేము గలిగింతండి ముఖ్యంగా ఈ యొక్క తెగుల మధ్యలో తండ్రి మమ్మల్ని మా కుటుంబాలను తండ్రి మీరు పోషిస్తూ అయ్యామి భద్రపరుస్తూ దాస్తూ వచ్చినటువంటి కృపక నీ కొందనాలు ఫ్రెంగుల తండ్రి అనేకులు ఈ దినాన్ని కోరి చూడలేకపోయినారు కానీ మా జీవితాల్లో ఈ దిన అనుగ్రహించినారు మీకు అందనాలు ఫ్రెండ్ల తండ్రి మహంగులికల తండ్రి ఏ యోగ్యత లేదు ఏ మంచితనం లేదు కానీ కేవలం మీ యొక్క బట్టి మా జీవితాల్లో మీరు అనుగ్రహిస్తున్న తరుణాలకై దేవా నమ్మకం అయిన తండ్రి అనుగ్రహిస్తున్నటువంటి దినాలకే మీ కొద్దునాలు ప్రేంగళ తండ్రి ఆఖరి దినాల్లో ఉండగా అయ్యా మీ కొరకు జీవించే వారంగా అయ్యా నమ్మకమైన తండ్రి సాక్షులుగా మమ్మల్ని లేవనే మనం తండ్రి మీ యొక్క అయ్యా పాలిబాబు స్థిరమై ఉండటానికి కృపను అనుగ్రహించండి అనేక ఆత్మలను మీ పాశ్రీకి నడిపేవారిగా ఉంటానికి కృపను అనుగ్రహించండి అయ్యా అటు అవకాశాలను అటు ద్వారా తరవలాగా మమ్మల్ని సిద్ధపరిచి వాడుకోమని తండ్రి అయ్యా మిత్రులని కొంతకాలం తండ్రి మీ వరకు పనిచేసే భాగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నమ్మకం ప్రేంగులు తండ్రి మా యొక్క ఆత్మలు కట్టబడి ఉండడానికి కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రేంగుల గిణరాజాలోని వైపు చూస్తున్నా తండ్రి అయ్యా నాయకులు విగ్రహ రాజన దేశాన్ని పెట్టుకుంటుండగా అయ్యా నమ్మకం దేవుడు ప్రేంగుల గింరాజా నాయకులని అధికారులు మీ అధికారం కిందకు తెస్తున్నా తండ్రి అయ్యా నమ్మకం ఏంటంటే మీ నామానికి మీ వాక్యానికి మీ బిడ్డలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రతి దేవా అధికారాన్ని అధికారిని సమస్త సమాజాలని దేవా నాయకత్వాలని అధిపతులని తండ్రి మీ యొక్క సర్వభౌమాధికారం కిందకుండగా వారి కుటుంబాల్లో వారి జీవితాల్లో మీ కార్యం జరిగించి గొప్ప దేవా ఉద్యోగం చూశాన్ని నింపబొట్టడానికి అనేకలు మీ వైపు తిరిగి చూడటానికి సహాయం చేయండి అనేక కోట్ల మంది ఈనాటికి తండ్రి నా దేశంలో దేవా ప్రేంగులని తండ్రి మీరు సిలువులో చెప్పినటువంటి ఆ యొక్క రక్షణ కార్యాన్ని కాని ఆయా వారి పక్షాన మీ కృపను మీకు దగ్గర వేడుకుంటున్నాను తండ్రి ఎవరు నశించుకోవటం మీకు ఇష్టం లేదు దేవా కృపను అనుగ్రహించండి సహాయం చేయండి ప్రేంగులకి రాజా మహిళలిగిన తండ్రి కోత విస్తారంగా ఉండగా దేవా సేవకులను లేపులాగ్న అనేకులు బోధకులను సుభార్థితులను ప్రచారికులను లేపులాగ్న మీ పాదాలు పట్టుకుంటున్నాను తండ్రి సహాయం చేయండి యొక్క తరుణంలో తండ్రి అయ్యా మీ నామా కొరిక సమర్పించుకుని తమ కుటుంబాలతో సేవ ఫ్రెండ్ల తండ్రి మారుమూల గ్రామాల్లో మారుమూల దేవ గిరిజన ప్రాంతాల్లో వంటి మిమ్మల్ని సేవిస్తుండగా వారి యొక్క అవసరం గురించి మేమైపు చూస్తున్నాం తండ్రి బలపరచండి ఆదరించండి కృపణను గ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎంతమంది అయితే తండ్రి కఠినమైన ప్రాంతాల్లో కఠినమైన ప్రభుత్వాలు ప్రజల మధ్యలో తండ్రి అయా మీ నామాం కొరకై నిలబడినటువంటి విశ్వాసులు సంఘాలు అయా పరిశుద్ధి మీ పాదండగా అయ్యా కృపణను గ్రహించండి వారు వెళ్తున్నటువంటి శ్రమలు హింసలు నిందలు తండ్రి అయ్యా నమ్మకం ఏంటంటే అర్థ సాక్షులుగా నిలబడి ఉండగా అయ్యా వారి జీవితాల్లో మీ కృపను అనుగ్రహించండి విడుదలనుగ్రహించండి అయ్యా మీ యొక్క సహాయం కొరకేని పాదాలు పట్టుకుంటున్నా తండ్రి సహాయం చేయండి నమ్మకం అయిందేవా ప్రింగుల తండ్రి అయ్యా వివిధ మాధ్యమాల ద్వారా విత్తపడుతున్నటువంటి వాక్యం సత్యవాక్యం గాను అనేకులందేవా మీ పాస్ అనేది నడిపేది గాను నమ్మకం అయిందేవా ప్రింగుల తండ్రి ముప్పది అంతులుగా అరవదంతులుగా నూరంతులుగా అయా ఫలించే పంటగా మీరు తయారు చేయమని ప్రార్థిస్తున్నాం శత్రుసాన్ని శక్తులను బంధిస్తూ ఆత్మ ప్రబలటానికి కృపను అనుగ్రహించండి నమ్మకం అయిందేవా ప్రేమిల్ని తండ్రి విత్తపడుతున్నట్టు వాక్యం అయ్యా నమ్మకం ఏంటంటే సంఘాలని సంఘ సభ్యుల్ని తండ్రి ఆకరి కొరకు సిద్ధపరిచేదిగా ఉండటానికి సహాయం చేయండి నమ్మకం అయిందేవామ లేదేవా నామకాధ క్రైస్తవులు పాస్ పట్టుకుంటుండగా కృపను అనుగ్రహించండి సమకూర్చండి అయ్యా మీ పాదాలు పట్టుకుంటుండగా తండ్రి సాయం చేయమని ప్రార్థిస్తున్నాం ఈ యొక్క సమయంలో దేవ ప్రేంగుల తండ్రి అనేక జీవితాలు అనేక కుటుంబాలని శత్రువు తండ్రి అయ్యా అనేక రకాలైన శోధలను బట్టి వారిని దేవ నాశనం వైపును ఆత్మహత్యల వైపును వారిని ప్రేరేపిస్తుండగా ప్రోత్సహిస్తుండగా అయ్యా వారి జీవితాల్లో దానికి ఉన్నటువంటి సమస్తమైనటువంటి బలము అధికారము కట్టుబాటు నుండి ఏ సమయంలో విమోచిస్తున్నాం అటు ఆత్మలను పాశసంగులు అయితే కొట్టుకుంటుండగా కృష్ణించండి సహాయం చేయండి నమ్మకమైన దేవ ఈ యొక్క వైరస్ ను బట్టి లాక్ డౌన్ ను బట్టి అయ్యా కోల్పోయినటువంటి జీవనోపాధిలను బట్టి మీకు అయితే చూస్తున్నాం తండ్రి అనేక మంది చెడు వ్యాపారులు లేవా నమ్మకమైన తండ్రి వ్యవసాయ కూలీలు కార్మికులు రకరకాలైనటువంటి చిన్న చిన్న దేవ లావాదేవీలు చేసుకున్న తండ్రి అయ్యా తమ జీవితాలని దేవ కొనసాగించలేని స్థితిలో తండ్రి కుటుంబాలను పోషించుకోలేని స్థితిలో ఉండగా నమ్మకమైన తండ్రి వారి పక్షాన మీకు కోరుకుంటున్నాను తండ్రి ఎదుగుల దేవా తండ్రి దేవ నమ్మకమైన తండ్రి చెడు మార్గాల తండ్రి ప్రియంగులగిన రాజా శత్రువు వారి అయ్యా కుటుంబాల్లో కలహాయి గొడవలు తీసుకొస్తుండగా అయ్యా నమ్మకమైన తండ్రి అయ్యా నీ పాత్రున్నాను తండ్రి కొడుకును అనుగ్రహించండి జాలి చేసుకోండి తండ్రి అటు ఆత్మల్ని అటు హృదయాలను మీ పాశనందులు అయితే పట్టుకుంటున్నాను తండ్రి ఆకలి దక్కులతోటి ఉండి అయ్యా నమ్మకం అయిన తండ్రి ఉండటానికి స్థలం లేక అయ్యా బాధల్లో ఉన్నటువంటి వారిని మీ పాటుకుంటున్నాను తండ్రి గదువురాలు దిక్కు లేని వారు నమ్మకం అయింది ఎవ ప్ర అయ్యా అనాథల్ని మీ పాస్ అనేది అయితే పట్టుకుంటున్నాం స్త్రీల వృద్ధుల పిల్లల్ని మీ పాశనైతే కొట్టుకుంటున్నాను తండ్రి అయ్యా దీర్ఘాలిక వ్యాధులతోటి బాధపడుతున్నటువంటి వారిని మీ పాశ నిధులైతే కొట్టుకుంటున్నాను తండ్రి కృప్నానుగ్రహించండి సహాయం చేయండి దేవా శ్రమలు శల ద్వారా అయ్యా పంధకాలంలో ఉన్నటువంటి వారిని మీద పట్టుకుంటుండగా ఆదరించమని కృప్నానుగ్రహించుకుని అయ్యా మీరు మాత్రమే అయ్యా నమ్మకైంది తండ్రి సహాయం చేయడం జరుగుతుండ్రి మీ దేవా జ్ఞాపకం చేసుకోండి జాలి చేసుకోవాలని ప్రార్థిస్తున్నాం నమ్మకైంది దేవా పెళ్ళిని తండ్రి అయ్యా మా జీవితాల్లో మీరు అనుకరిస్తూ వచ్చినటువంటి కృపకొంద్రి ప్రింగులకి రాజా సమయంలో మేము గనపరుస్తున్నాం తండ్రి మా ప్రాంతంలో వింటూ అనేక కుటుంబాల్లో అనేక దేవ ప్రేంగళ తండ్రి దేవ వ్యక్తుల మధ్య తండ్రి మీరు చేస్తూ అద్భుత ఆశ్చర్యకార్యాలకై మీ కొందనాడు నేను దినంలో వ్యాప్తి సాక్షి వచ్చినటువంటి దేవా బిడ్డలు మీ మీ ఆత్మ ప్రజ్ఞ నింపండి అనేకమైనటువంటి ఆత్మలు మీ ప్రాశందడిప దేవా నమ్మకం అయింది తండ్రి అయ్యా సైనికులుగా వారిని తయారు చేయమని ప్రార్థిస్తున్నాం ప్రేంగులని తండ్రి కుటుంబాల్లో దేవా నమ్మకం అయిన తండ్రి శత్రువు అనే విధాలుగా దేవా వారిని కలెక్ట్ చేయండి వారిని వారిని శోధించిన అటు గ్రూప్ లో ప్రార్థిస్తున్నాం ప్రియంగుల కంట్రీ రాజ్యా మహిళలకి తండ్రి అయ్యా ఇమెయిల్ ద్వారా జ్ఞాపకం చేసుకోండి చదువుతున్నటువంటి నా నేటికి తండ్రి మీకు వైపు తిరగటానికి కొడుకును అనుగ్రహించండి ప్రేమ కలిగిన రాజా లో తండ్రి వేతల్ని అయ్యా నమ్మకం ఎంత అంటే ప్రార్థనా వస్తతి కోరి ప్రార్థన వస్తతి కలిగిన వారిని బట్టి మీ వైపు సహాయం చేయండి అయ్యా నమ్మకం ఎంత అంటే వ్యాస్పంచేసుకోండి కొడుకును అనుగ్రహించండి అయ్యా మీ యొక్క మంచితనాన్ని బట్టి అయ్యా మీ కొడుకును సహాయం చేయండి ప్రేమి రాజా ఇంకెంత మంది నమ్మకమైన దేవ ప్రార్థన కలిగి ఉన్నారు ఈ యొక్క వైరస్ను బట్టి దేవ మంచాల పట్టి ఉన్నారు తండ్రి అయ్యా ఆకర్ క్షణాల్లో ఉన్నారు అటువంటి వారందరినీ తండ్రి సందులి హృదయాలను నిరూపించి పట్టుకుంటుండగా అయ్యా నమ్మకమైన తండ్రి అయ్యా కృప్ అనుగ్రహించండి జాలి చేసుకోవాలని ప్రార్థిస్తున్నాం మకాను గురించినటువంటి తరుణానికి మంచితనానికి కొనని ఆచరించుకున్నాం యేసుక్రీస్తు వారి ప్రస్తుతమైన మృతమాలు వేడుకున్నాం తండ్రి ఆమె పరిశుద్ధుడా సర్వోనత సర్వాధికారి సర్వకృపా నిర్యోగ దీవ ఈ మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా తండ్రి వందనాలు ప్రభావ నిన్న నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు తండ్రి ఈ అద్భుతాలు ఆశ్చర్య కార్యములను చేయవాడు తండ్రి ఈ సంస్థము మీ చేతుల్లో కప్పచెప్పుకుంటున్నాం సమస్తాన్ని పెంటగా ఎంచుకున్నకు మాకు సహాయం చేయండి తండ్రి ప్రభా నాయన అలాంటి అపోస్తులలో నాయన క్రీస్తులు స్థిరత్వం కలిగి ఉన్నారో స్థిరత్వం దయచేనా తండ్రి రూపాంతరము మేము కూడా చెందుటకు సహాయం చేయండి ప్రతిదిన తల్లి ప్రభు నాయన వాక్యము ద్వారా మమ్మల్ని మేము సరిచేసుకుని వాక్యాను మేము బ్రతికే వరముగా ఉండటకు సహాయం చేయండి పాపము జీవితము పాపము సేవ జీవితము కలిగి సహాయం చేయండి తండ్రి అప్పవాదికి మహిమ చెందకుండా వారికి చోటు ఇవ్వకుండా కేవలం మీకు మహిళపరుస్తూ మిమ్మల్ని తండ్రి ప్రభా మిమ్మల్ని సంతోష కేవలం మీ చిత్తము సంపూర్ణంగా జరిగించే వారు అంగ్రి నేను ఈసారి తండ్రి ప్రభావి జరుగుతున్న ఈ యొక్క రాకడకి సూచనలు తండ్రి విపత్తులు తండ్రి తెగిళ్ళు వీటన్నిటిని జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా మీ లేఖనముల ప్రకారం జరగవలసిన్నది అవి జరుగు కాలము సమీపయ్యున్నది ప్రభావిత భక్తితో తండ్రి నాన్న ఈ యొక్క క్రైస్తవ జీవితం ముందు కొనసాగించే వారంగా ఉండటం శక్తిని సామర్థ్యమని దయచేయమని వేడుకొని చుంటున్నాం రాబోయే శ్రమలు అన్నిటిలో వేచిగా తండ్రి వాటిని భరించుచు ఎదుర్కొనచ్చు తండ్రి నానా మీకు మాటలు పడకంగా ఈ లోకర్ జీవించే వారంగా సహాయం చేయండి తండ్రి ప్రభావం వరల్డ్ వైడ్ గా జరుగుతున్న పర్సక్యూషన్ ప్రార్థిస్తుంటున్నాం తల్లి ఎప్పుడు మంది హతశాసుల్లో ఉంటున్నారు ప్రభు అక్కడ ఎవరైతే నాయన చనిపోయింటున్నారో అక్కడ నాయన వందలు వేలుగా రక్షణలోకి వచ్చేట కార్యములన్నీ జరిగించండి ప్రభు తల్లి బ్రతుకు దగ్గరిస్తే చావైతే లాభం అని ఏ నిర్ణయం తీసుకుని ఉన్నారో అటు నిర్ణయం మేము కూడా తీసుకునే వారముగా తల్లి ధైర్యముగా తండ్రి తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దానిని దక్కించుకొన పరలోకముల తండ్రి ప్రజా అతి జీవితం ఆ యొక్క పరలోక పట్టణంలో మేము దక్కించుకునే వారముగా నాయన ఆతి నిర్ణయాలు తీసుకునే వారముగా మేము ముందు సహాయం చేయండి ఈ యొక్క చిన్న అల్పకాలము సుఖ భోజములను విడిచిపెట్టి లోకాశలు దురాశలు మోసకరమైన దురాశలు నానా వీటిని విడిచిపెట్టి నాయన ఈ సజ శ్రమలతో కూడా నా క్రైస్తవ్య జీవితాన్ని పొందుకున్నట్టు అటు మనసును మాకు దయచేయండి ప్రభా సహాయం చేయండి ప్రభా నానా విని నానా విడిచిపెట్టే వారంలో కాక విని దాని వల్ల ప్రవర్తించి అటు జీవితం కలిగే వరం ఉండేటప్పుడు మాకు సహాయం చేయండి బలపరచండి జాస్వాన్ని బట్టి మీ చేతులకు అప్పగొచ్చుంటున్నాను ప్రభా అ బిడ్డ సంపూర్ణ స్వస్థపరచండి ప్రభా నానా కుటుంబంలో సమాధానం దయచేయండి ఎమ్మెల్యే జ్ఞాపకం చేసుకుంటున్నాం సంపూర్ణ స్వస్థ దయచేమని వేడుకొని చుట్టు చానన్న వాళ్ళ జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి సంపూర్ణ ఆరోగ్యము దయచేయండి ఎఫ్రయమన ఏదో అన్న కుటుంబాన్ని ఆదరించండి తండ్రి తల్లిలోని లోటుని మీద తీర్చుకుని వేడుకొని చుంటున్నాం సమాధానం దయచేయండి ఇవన్న బిడ్డల్ని మీ చేతిలో అప్పజెప్పు చేతిలో గానముల వల్ల తండ్రి మిమ్మల్ని మేము పరిచే బిడ్డల ఉండేటప్పుడు ఒక అవకాశం దయచేయండి తండ్రి రక్షణలోకి నడిపించండి ప్రభావ నాయన సంఘాల గురించి ప్రార్థిస్తుంటున్నాం సంఘాలలో లోకమంత చేరి ప్రభా దురాశలతో నిండిపోయినది ప్రభావ అవేక విచారంతో నిండిపోయినది అటువంటి దూరం అని వేడుకొని చుంటున్నాం గొప్ప కార్యాలయం చేయండి కేవలం మీరు మాత్రమే మహిమ పొందుకునే విధంగా ఆ సంఘస్థులతో మీరు మాట్లాడమని నాన్న యొక్క బిడ్డల్ని నడిపించమని వేడుకుని సహాయం చేయండి ఏ సమస్య ఈమెయిల్ వాట్సాప్ ఫేస్బుక్ ఇతర ద్వారా జరుగుతున్న సేవలన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభు నాయన వారి ద్వారా ఉన్న ప్రతి ఒక్కరు రక్షింపబడినకు మార్గంలో తెరవమని వేడుకను తే అదే మరిగా నాయన అభిరామ్ బ్రదర్ కృష్ణ విక్రమ్ బ్రదర్ వీరిని జ్ఞాపకం తీసుకుంటున్నాం ఆయన పరిపూర్ణ స్వచ్ఛత పరిపూర్ణ రక్షణ వారికి అనుగ్రహించమని వేడుకొని అలా అన్ని బిడ్డలు సేవకులు అనేకలు నిద్రించున్నారు ప్రభా వారి కుటుంబాన్ని సంఘాలని వారికి దారిలో తెరవమని వేడుకను తండ్రి మేము కూడా తండ్రి సంఘస్థుల మాకు తండ్రి ఏడత జీవితం మాకు దయచేయండి ప్రభు సహాయం చేయమని బలపరచమని ప్రతి ఒక్క గుడిని అభిషేకించి నన్ను నేను తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ మా రక్షకుడు మా ప్రభుత్వ ప్రికుమారుడైన పరిశుద్ధనమున ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాము తండ్రి అయిపోయారు కదన్నా మన చేయండి ఇంకా అదే వైరస్ బాధితుల గురించి రావాలా విశ్వాస ఆర్థిక పరిస్థితి గురించి ఆకాశం నా జీవామే మొరపెడతాం నా దీవానికి చూడం అందరికన్నా పైన నామం ఏసునామం శక్తిగల నామం ఆ నామంలో సదస్సు సాధన మేషప్రభ నా ప్రియానికి కొన్న విశ్వప్రభ ఈ వైరస్ వచ్చిన తన వల్ల వచ్చిన తనగా మీరే స్వస్థపరచమని త్రాలు ఆ ప్రజలను జ్ఞాపం చేసుకోమని రాజు వాళ్ళు తాకండి వాళ్ళ గుడి నుంచి చెప్పండి వాళ్ళు స్వచ్ఛత కలిగి అలా ప్రతి వైరస్ ప్రతి కుటుంబం మారాడు వాళ్ళు కర్మ మీరు మాట్లాడాలి ఆత్మ తెలివండి నా జీవానికి సుఖం డాక్టర్ ధ్యానం చేసి ఎక్కడ తొలగించని ఎంత బిల్ అయిందా యశప్రభ నా జీవానికి సుఖం వాళ్ళని కనికరం దయపెట్టి వాళ్ళు స్వార్థ అందించి ఆ నర్స్ రక్షణ నా దీవానికి సుఖం మా మా దేశంలో ప్రభా అక్కడ మిస్ చెప్పినట్టు కానీ మీరు కనికరించమని ప్రార్థించం ఎన్నో ధరలు ఆ ధరలు తగ్గించమని ప్రార్థించం ఉన్నవారు కొనుక్కుంటారు యేసోప్రభా లేని ఎక్కడ కొనుగోలు ప్రార్థించం నా దీవానికి ఆరోగ్యం ప్రార్థించం అలాగే అన్ని ఒక మార్గం నడిపించమని ప్రార్థం సిగ్గర నడిపించే రాదు వాళ్ళు పట్టిన దురాత్మ నుంచి విడిపించమని ప్రార్థించం అలాగే చెడు అటు వాటి చడి ధరలు ఆ చడిక నుంచి విడిపించి అలాగే ఆత్మ ప్రభావం నింపి వాళ్ళని నడిపించుకురాదు కుటుంబం ప్రార్థన జరగ కుటుంబ సేవకులు మారా అందరి సంఘాల సుప్రభావ ఎన్ని సంఘాలలో అత్యధికంగా వాళ్ళకి వెళ్ళి చాలు అన్ని సంఘాలు ప్రభా అన్ని బయటపరచని ధ్యానం చేయని అలాగే పశ్చాత్తాపడాలా వాళ్ళు ప్రభా సప్నాన్ని చూసినప్పుడు బలి భక్తితో అన్ని సంఘాలు సరస్వతం రావాలా దేశం అంతా స్వార్థ రాక సమీపించింది మా దేశం రక్షణ కలగారీస ప్రభా నాదేవా గ్రామ గ్రామంలో పట్టణం పట్టణంలో సిటీ సిటీలో ప్రభాస్ స్వార్థ అందించాలా ప్రభా మీ సహాయం చే ఉన్న సేవకులు ముట్టని స్థిరపరచని అయితే చూద్దాం సాధించండి ఇంకా సత్య నడిపించి మీరే ఆగి ఉంటే మీరే ఉండి మనం తీసుకున్న ప్రస్తుతం అందరూ కదా ఇంకెవరు చక్ర పేరు వచ్చిందన్న రాలేదన్న సరే అండి ఇంకా మనోజ్ బ్రదర్ ఇచ్చానుభావితం నడిపించిన వాళ్ళు దీక్షని ఇంకా సేవ జరుగుతాయించి వాళ్ళ కుటుంబం సేవలు నిలబెట్టుకోని అలాగే మీ ఆత్మల భారం మీకున్న ఆసక్తి నా తల్లిని దృష్టి మళ్ళీ మీరు అక్కడ మాకు సిద్ధపరచుకొని ప్రతి కుటుంబ కుటుంబ రక్షణ పొందాల రక్షణ పొందాలి ప్రతి కుటుంబం నిన్ను ఎమ్మడించాలా నిన్ను సేవించాలా మీరు మాకు సహాయకం ఈ రోజు మార్పులను పొందాలి ఈ దినంతా నూతన అభిషేకం నూతన ఆత్మనిపి హళదిగా మీరు సిద్ధపడిచి అలదియా నాదిగా నడిపించి మీరు అక్కడ సిద్ధపరచుకొని మా నాత కేసు ప్రభాత రానం కేసు సంపూర్ణ విజయం నాశనం అలా ఎంతమంది ప్రే చేసిందో అతి కుటుంబంలో ప్రతిరోజు సమాధానం పక్కన కొట్టుకోవడం